నూటఐదు అది విరాటుయుగాదు ఆనందమునుగాదు ఆత్మగాదు అంతరాత్మగాదు చింతనొందబోదు చిత్కళత్వముగాదు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సంసారమును నాటకమునకు పరమాత్మ సూత్రధారికాగా నాటకమును వీక్షించుచు నాటకములోని భావములను అనుభవించు ప్రేక్షకుడు జీవుడు కాగా నాటకమును ఆడు ఓ ఆత్మ వినుము సృష్టికర్త అయిన దేవుడు ఎటువంటివాడో అని ఏ విధముగా విడదీచిచూచినా ఏదీగాని అగమ్యగోచరునిగా ఉన్నాడు అది విరాట్ అని కొందరు అనుచున్నారు ఆ మాట నిజమేమో అని చూచినా అదియూ నిజముగాదు ఆనందస్వరూపుడు అని కొందరు వర్ణించారు ఆ మాట సత్యమా అని చూచిన అదియు నిజము కాదు కొందరు అంతరాత్మ అని ఆత్మ అని అనేక విధములుగా చెప్పడము జరిగినది ఆ మాటలు నిజమేమో అని పరికించి చూచినట్లయితే అదియూ నిజము కాదు కొందరు చింతయని చిత్కళ అని చెప్పారు కాని అందు వాస్తవముందా అనుకుంటే చింతయూగాదు చిత్కళయు కాదు పరమాత్మ ఉన్నది అని చెప్పుటకు ఏ ప్రమాణమూ చూపలేము లేదు అని చెప్పడానికి కూడా ఆధారము చెప్పలేము అది విరాట్ గానీ ఆనందము గాని ఆత్మగాని అంతరాత్మ అయిన జీవుడు కానీ మనోచింతగాని మనోదృష్టి యొక్క చిత్కళయుగాని పరమాత్మను గూర్చి చెప్పుటకు మన చేత ఏమాత్రమూ గాదు మానవులమైన మన చేతగాదు అట్లే మిగతా దేని చేత గాని చేత గాని కాదు అని క్రింద చెప్పుచున్నారు